జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణిసాదన్ శ్రీమహాంగణాధిపత సశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రకర్ణే హయాదేవా భద్రం పశ్యే మాక్షజ్ తా స్థిరైరంగైస్తునూమేహిత్యదాయుస్తిశ్రవాస్తిన ఊషా విశ్వేదా స్వస్తి నష్టర్క్షోహరిష్టస్తి నో బృహస్పతిర్దధా శాంతిశాశాధ్వామిత్తం సత్యాంతుృథగనాప్నువన్ వేతోకం తామం భయం పదమశ్ను కమా కర్మఫలం సాధనము సాధ్యము అనే విభాగం ఏదైతే కలదో కారణము కార్యము అవుతుంది అది కూడా కేతువు ఫలము అనే విభాగము అది సత్యమని అనుకుని మనిషి టైం యొక్క బంధంలో చిక్కుకుంటాడు వాస్తవంగా టైం అనేది ఈ విధంగానే మనం దాన్ని మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాం ఈవేళ పనిచేస్తే రేపు ఫలం వచ్చింది మొన్న చేసిన ఫలాన్ని కర్మకి ఈవేళ ఫలం వచ్చింది అని ఈ విధంగా కర్మనే కర్మఫలాన్ని డివైడ్ చేసేది హేతువుని ఫలాన్ని డివైడ్ చేసేది సాధనాన్ని సాధ్యాన్ని విడదీసి పెట్టేది సమయమే సో ఈ విధంగా మనిషి సమయం యొక్క కాలం యొక్క బంధంలో ఉంటాడు తర్వాత కామనలు ఇక్కడ విత్తశోకం తా అకామం మీరు సాధన సాధ్యములు రెండింటికే అతీతంగా ఆత్మనిష్టయం ఉన్నట్లయితే కామన అనేదానికి తావు ఉండదు తర్వాత మీరు కామనలను త్యాగం చేసేసినట్లయితే ఈ సాధన సాధ్యములకు అతీతమైనటువంటి ఆత్మనిష్టయంలో ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటారు కాబట్టి ఆ స్వరూపము అకామము అనుకొని మీరు కామనలను పరిత్యగించటం ద్వారా ఆ స్వరూపాన్ని చేరుకోగలుగుతారు ఎందుకంటే ఈ కామనలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక కామనను మీరు పూర్తి చేసుకుంటే దాన్ని తీర్చుకుంటే దాని నుంచి ఇంకొక కామన భయం చేస్తుంది ఈ ఫుల్ఫిల్మెంట్ అనేదాన్ని ఈ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అనేదానికి ఒక అంతం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఒక కామన ఒక కోరికను తీర్చుకోగానే ఆ మనస్సుకి ఇంకో కొత్త కోరికలను తీసుకొచ్చి అవి తీరాలి అని మనస్సు ఆకాంక్షిస్తూ ఉంటుంది one fulfillment leads to a few more fulfillments avishanga manasya yokka pravahamu untundi tarvata oka vidhanga oka kamana nu meeru fulfill chestunte dani nundi inko rakamaina kamana maro rakamaina kamana potapotta sins samiti ni kuda create chestunto vatine teechukunto avishanga manushi samsaralo baddude ipothadu tarvata ee kamana ఆ కామనలతో మనస్సు నిరంతరంగా కొత్త కొత్త వస్తువులను కోరుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కామనలను త్యాగం చేయాలి అంటే కామనా త్యాగము హృదయము నిండుగా ఉండుతా ఒకటే ఎందుకంటే కామన హృదయంలో ఒక వెలితిని నిలబెడుతుంది స్థిరం చేసి వస్తుంది ఒక లోటును అలా కాకుండా సకల కామనలను ఛ్యాగం చేసేసినప్పుడు హృదయం నిండుగా ఉంటుంది పూర్ణంగా ఉంటుంది అటువంటి పూర్ణ స్థితి అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ సత్యతత్వాన్ని అన్వేషించగలుగుతారు లేకపోతే మీకు ఆ సత్యము గోచరము కాదు సర్వత్రా కూడా కామ్యములైన పదార్థములు అభీష్టములైనవి దానికి విరుద్ధములైనవి ఆ విధంగా జగత్తు భాషిస్తుంది తప్ప నామరూపములకు అండర్లైన్గా అతీతంగా ఉండే సత్యతత్వము అనుభవానికి రాదు హృదయంలో కామనలున్నంత వరకు కాబట్టి మనం కామనలనన్నిటినీ పూర్తిగా తిరస్కరించి పూర్ణంగా నిండైన హృదయంతో కనుక నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మీకు జగత్తు ఇంకో రూపంగా భాషిస్తుంది కామనలు హృదయం కామన్నలతో నిండిన హృదయం గలవానికి ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ నేలపై సంచరించే పశువులు కానీ ఇవేమీ కాను రావు వాడికి ఎంతసేపు వాడి కానునలు అదే కనపడతాయి ఒకసారి టీం కొనుక్కున్నాడు అనుకోని డబ్బు ఆ టీంని అడ్వర్టైజ్మెంట్ల మీద వచ్చే డబ్బు ఎంత ఈ వర్కర్స్కి ఇచ్చే డబ్బెంత స్పోర్ట్స్ పీపుల్కి ఇచ్చేదంతా లాభం ఎంత నష్టం ఎంత దాంట్లో అవే కనపడతాయి ఆటలో ఉండే సౌందర్యం కూడా చూడలేకపోతాయి ఆఖరికి ఆతన్ని మెచ్చుకోవాలన్నాను కూడా హృదయం నిండుదనే ఒకటి ఉండాలి అది కూడా ఉండదు కాబట్టి కామనలతో నిండిన హృదయంలో ఆ ప్రకృతిలో ఉండే ఈశ్వరుని యొక్క మహిమను దర్శించే శక్తి కూడా చాలామంది ఎలా ఉంటారంటే వర్షం పడుతుంటే దీనివల్ల మా మాకు ఈ లాభం వచ్చింది ఆ నష్టం వచ్చింది అని వర్షాన్ని లాభ నష్టాలతో బేరీజ్ వేస్తారు అలా కాకుండా ఈ లాభ నష్టాలు అనేవి వచ్చిపోయి వర్షంలో భగవాను యొక్క విభూతి ఒకటి గలదోని దర్శించటం జినులకు చేతగాలి సో అలా మనస్సు మనస్సు కాబట్టి మా మనస్సు నిండుగా ఉండాలి నిండుగా ఉన్నట్లయితే ఆ అవినాశి పరమాత్మ ప్రతి కణంలోనూ మనకి దర్శనమిస్తాడు ఆఖరికి ఎండుటాపు ఎందు గలగల పారే నీటి దూసుకుపోయే పక్షి యొక్క గమనమునందు పశువు యొక్క చలనమునందు సర్వమునందు కూడా ఈశ్వరుని యొక్క అనంతమైన విభూతిని మనం దర్శించవచ్చు కానీ మనస్సు హృదయం నిండుగా ఉండాలి హృదయం నిండుగా ఉండాలి అంటే హృదయంలో కామనలు ఏమీ ఉండకూడదు ఫ్రీ అయిపోవాలి సో అప్పుడు మాత్రమే అలా కాకుండా కామనలతో నిండి మనస్సంతా ఈ భోగ విషయములతో నిండి ఉన్నప్పుడు ఈ సంసార్లు అలాగే ఉంటారు సంసార్లు అంటే అలాగే ఉంటారు చాలా చాలా విడూరంగా ఉంటారు దే హెట్ ద రిజెల్ప్స్ ఐ కెనాట్ హెల్ప్ దెమ్ ఆల్సో బికాస్ దే ఓంట్ టేక్ యువర్ హెల్ప్ యూ సో ఆ విధంగా మనస్సు నిండా ప్రాపంచిక విషయాలు నిండి ఉన్నప్పుడు సత్యాన్ని దర్శించేటువంటి శక్తిని కోల్పోతాడు మనిషి కాబట్టి ఆ కామం అభయం పదమశ్యూకే ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము తథోక్తేన న్యాయన జన్మనిమిత్త అభావాత్ అనిమిత్తాచ సత్యాం పరమాథరూపాం బుద్ధ్వా అది చెప్పాలి అనిమిత్తాం బుద్ధ్వా అంటే హేతూఫలము అనేటువంటి ఈ భేదం ఏదైతే కలదో అది కల్పితము అని తెలుసుకొని అనిమిత్తస్య చిత్తస్య అని మనం ఇంతకుముందు చూసాము అనిమిత్తము అంటే ఏమిటి ధర్మాధర్మాది కల్పనావర్జితం చిత్తం నిమిత్తస్య చిత్తపత్తి సమాద్వయ అది కదా మనం చూస్తూ ఉంటా సో నిరస్త ధర్మాధర్మాఖ్య ఉత్పత్తి నిమిత్తస్య అనిమిత్తస్య చిత్తస్య అని క్రితమ శ్లోకంలో చెప్పారు అంటే ఈ పుణ్యం చేసుకుంటే మనకు ఆ కోరికలు తీరుతాయి స్వర్గానికి నిత్యనులు వేయడము అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది స్వర్గానికి నిత్యనులు అని అలాగంటారు తెలుగులో స్వర్గానికి నిశ్చిన్నలు వేస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ నుండి ఈ కర్మ చేస్తే నువ్వు స్వర్గానికి పోతావని వింటాడు ఆ కర్మ చేస్తూ ఉంటాడు స్వర్గానికి పోవడం కోసం కర్మ చేస్తూ ఉంటాడు అంటే దాన్నే స్వర్గానికి నిశ్చిన్నలు వేగుతా అని మీరు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోతుంది అంటే అంటే బస్సులు రైళ్లు ఎక్కేసి గంగా పుష్కరాలకు కనుక పుష్కరాల్లో నార్త్ ఇండియాలో లేదుట ఈ పుష్కరాలు లేదు నార్త్ ఇండియాలో లేదుట దెర్ ఈజ్ నో పుష్కరాస్ ఇన్ నార్త్ ఇండియా ఇది సౌత్ ఇండియా ఈ గాడ్పు సౌత్ ఇండియా నుంచే వెళ్ళిందని ఎవరో చెప్పారు గాడ్పు అంటే గాలి అది ఎక్కడి నుంచి వెళ్ళింది కానీ నాకు ఒకళ్ళు చెప్పారు ఈ వాస్తు గాడ్పు అసలు తెలంగాణలో ఉండేది కాదండి ఇది ఆంధ్ర కోస్తా నుంచి సీమాంధ్ర నుంచి వచ్చింది ఈ చెప్పాడు ఎవరో వెరీ ట్రూ అదే విధంగా ఈ పుష్కరాల గాడుపు ఇది నార్త్లో లేదు ఇది సౌత్ నుంచి వెళ్ళింది ఇప్పుడు గంగా పుష్కరాల్లో పాల్గొనే వాళ్ళందరూ సౌతే మెజారిటీ వీళ్ళని చూసి వాళ్ళు కూడా కొద్దిగా చెప్తే చేయచ్చు అదర్వైజ్ దే డోంట్ హ్యాబిట్ వాళ్ళకి కుంభమేళాలు అవే తప్ప కుంభ కుంభరాశిలో ఆ నక్షత్రం అది దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దామ్ సో అని చెప్తే నేను విని ఆశ్చర్యపోయాను అంటే మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాని మీద న్యూస్ రిపోర్ట్లు న్యూస్ రిపోర్ట్లు చెప్పాడు ఈ విషయం కాబట్టి అంటే గంగా పుష్కరాల గురించి నేనేమంటలేదు నేనేమంటున్నానంటే స్వర్గానికి నిశ్చనులు వేయడం గురించి అంటున్నా మీరు నిష్కామంగా చేసినట్లయితే అసలు ఏ కర్మ బంధించనే బంధించదు స్వర్గానికి నిశ్చెనలు గంగ మీద ప్రేమ కాదు దేవుడి మీద ప్రేమ కాదు స్వర్గం మీద ప్రేమ అది అసలైన ప్రేమ గంగ మీద ప్రేమ లేదని మనకి వాడిని చూస్తే తెలిసిపోతుంది వాడు గంగని ఏమీ రెస్పెక్ట్ చేయడం గంగని కలుషితం చేసేస్తూ ఉంటాడు ఇంకోవైపున మరోవైపున పుణ్యం సంపాదించేస్తూ ఉంటాడు మీరు గమనించారా పుణ్యం సంపాదించేసి హడావిల్లో ఉంటాడు కానీ గంగని మనం కలుషితం చేయకూడదు అని ఆలోచించ అంటే ఎలాగా స్నానం చేసి నూరు దగ్గర గంగలో స్నానం చేసి రావాలి గంగలు రెస్పెక్ట్ చేయడం ఉంటాడు మాట నాకు మా నాన్నగారు చెప్పారు ముందు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయండి స్నానం చేసి ఆ తడిబట్టలతోటి వైదికుడికి లెక్కే ఉండదు వైదికుడి తడిబట్టలు పెట్టుకుని రోడ్లు పడిపోతూ ఉంటాడు వైదికుడు పెద్దకి ఏం చేయాలి అందులో కాశీలో అన్ని ఆ సందులు అందుల ఉంటుంది ముందు స్నానం చేయడం ఆ తడిబట్టలతో గంగకి వెళ్ళడం అక్కడ స్నానం చేయడం నేను రామేశ్వరం వెళ్ళాను నాకు మహాత్ముడు చెప్పాడు సముద్రాన్ని స్నానం చేయకుండా స్పృశించకూడదు ఇప్పుడు ముందు నేను నూరు దగ్గర స్నానం చేసి అంటే పవిత్రలో ఉంటాం అప్పుడు శుచిగా ఉంటాం అప్పుడు వెళ్ళి సముద్ర స్నానం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేశాను ఎందుకంటే ఉప్పు నీరుగా ఉంటాను గంగ అయితే శుద్ధమైన ప్రవాహం అయినట్లయితే ఇంకా మీరు మళ్ళీ వచ్చి స్నానం చేయనక్కర్లా కానీ స్నానం చేసి వెళ్ళి స్పృ మరి ఈ రెస్పెక్ట్ గంగకి చూపిస్తారా చూపించరు సబ్బులతోటి వాటితోటి వీళ్ళు స్నానాలు చేసిస్తారా స్నానం చేసి పుణ్యం పట్టేద్దామనే కానీ గంగ మీద ప్రేమ లేదుగా అంచేతనే కదా మరి గంగంతా పొల్యూట్ అయిపోయింది సో ఎనీవే ఈ విధంగా ధర్మాధర్మాఖ్య నిమిత్తములతో నిండిన చిత్తము అంటే హేతువు ఫలము హేతువు ఫలము అనే విధంగా ఆలోచించే చిత్తము అది వీళ్ళు సంసారంలో బంధిస్తుంది కానీ అది సత్యము కాదు ది నిత్యా జగత్తులో పడిపోతాడు సత్యమేమిటి అనిమిత్తాం సత్యాం బుద్ధ్వా ఈ ధర్మాధర్మములు పుణ్యము పుణ్యఫలమైన సుఖము పాపము పాపఫలమైన దుఃఖము అనేటువంటి హేతుఫలముల ద్వంద్వం ఏదైతే కలదో ఇది దీనికి ఇది ఇది అసత్యము ఇది అసత్యమని ముందు శ్లోకంలో చెప్పారు కదా ప్రధాన జాయతే చిత్తం హేత్వభావే ఫలముత ఇప్పుడైతే హేతువున వీడు ఆత్మకు కర్మ సంబంధం లేదు అని హేతువును ఎప్పుడైతే తిరస్కరించాడో అప్పుడు చిత్తమునందు అనిమిత్తత అనే ఒక లక్షణం ఏర్పడుతుంది అంటే చిత్తమునందుండే వాసనలు సంస్కారములు జారిపోయి చిత్తము అలా ఆకాశంలాగా తయారవుతుంది అటువంటి అనిమిత్త అనిమిత్తతతో నిండిన చిత్తమును వీడు అనిమిత్తతను సత్యముగా స్వీకరించి అంటే ఎలాగంటే నేను ఈ ధర్మము క ధర్మము పుణ్యము సుఖము అధర్మము పాపము దుఃఖము అనే హేతుఫల హేతుఫల అనే ఈ కాల ప్రవాహము హేతుఫల ప్రవాహము అంటే కాలము యొక్క ప్రవాహము ఈ కాలము యొక్క ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిచ్ఛిన్న జీవతత్వము నా స్వరూపం కాదని అది నేను కాదు పరిచ్ఛిన్నహంకారం నేను కాదు నేనేమిటంటే కాలమునకు అతీతమైన అకాల్ అంటాను సత్ శ్రీ అకాల్ గురునానక్ దేవుడు కాబట్టి కాలము నాకు అతీతమైన ఏ అఖండమైన సత్ గలదో అది నా నేను నేనంటే స్వామి స్వామీజీ అనుకున్నారు అది ఒక స్టైల్ ఆఫ్ షేయింగ్ నేను యు ఆర్ ఆల్ యు ఆల్సో కాబట్టి నేను కామనల నుండి వినిర్ముక్తుడను ఏ విధంగా హౌ కామనల నుండి విముక్తి ఎప్పుడూందో తెలుసిన ఇట్ ఈస్ సేమ్ యాజ్ గతము నుండి విముక్తి గతము ఎందుకంటే కామనన్నది గతం నుంచి పుడుతుంది మీకు గతకాలీన సంస్కారం ఉంటుంది అంటే గతకా గత గడచిన కాలమునందు వీడు సుఖాన్ని అనుభవించి ఆ సంస్కారాన్ని అలా అటుపెట్టుకుంటాడు అదే సత్యంగా ఫిక్స్ చేసి కూర్చుంటాడు దాని నుంచి కామను ఎప్పుడో ఒకసారి పార్టీకి వెళ్ళి ఉంటాడు అక్కడ ఎంజాయ్ చేసి ఉంటాడు ఆ ఎంజాయ్మెంట్ ఆ భోగ సంస్కారం వీడు ఫిక్స్ చేసుకుని ఉంటాడు ఎందుకని భోగవాసనలు గలవాడు భోగాల వెంట పడివాడు ఈ భోగం బాగుంది ఆ భోగం తక్కువగా ఈ భోగం ఎక్కువగా ఈ వాసనలే నింపుకుని ఉంటాడు ఆ భోగవాసనని గుర్తు చేసుకుంటాడు ఆ స్మృతి నుంచి కొత్త కామన పురుగుతుంది కాబట్టి కామనాపరిత్యాగమన్నా గతకా గతకాలమును గతమును పరిత్యగించుట అన్నా ఒకటే కాబట్టి నేను గతమునే పరిత్యాగం చేశాను కా కామనా పరిత్యాగం ద్వారా తర్వాత భయము అంటే భవిష్యత్తు భవిష్యత్తు గురించి మీరు ఊహిస్తేనే మీకు భయం కలుగుతుంది భయము అంటేనే భవిష్యత్తు కాబట్టి నేను భయమును తిరస్కరించడం ద్వారా భవిష్యత్తునే తిరస్కరించాను లేదా భవిష్యత్తును తిరస్కరించి భయాన్ని తిరస్కరించడం అయిపోయింది కాబట్టి కామనలను భయములను తిరస్కరించుతా అంటే నేను గతాన్ని స్మరించి కోరికలు పెట్టుకోను భవిష్యత్తును స్మరించి భయాన్ని పెట్టుకోను అంటే నేను కాలమునకు అతీతుడను అయినాను అంటే దా దాన్ని బట్టి అంటే అకాల అవుతాడు ఇక్కడ అకామం అంటున్నారు అకామం అభయం ఈజ్ సేమ్ యాజ్ అకాల ఎందుకంటే కామనా భయము రెండు కలిపి కాలాన్ని నిర్దేశిస్తాయి తర్వాత చూడండి నాకు భయము నాకు హేతువు లేదు ఎందుకంటే ఈ సృష్టిలో ఏది నన్ను నశింపజేయలేదు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పాపక న క్లేదయం చాపహ నా శోషయతి మారుతహ ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి నన్ను ఈ సృష్టిలో ఏది నశింపజేయలేదు ఈ సృష్టిలో ఏది నాకు వినాశాన్ని కలిగించలేదు కాబట్టి దేనికైనా సరే నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను ఆల్వేజ్ ఐఎం సేఫ్ ఏమండి అని తెలుసుకోవాలి మనకి అభద్రత అనే భావన ఎందుకు వస్తుందో తెలుసిన మనము ఒక డేంజర్ని ఊహిస్తాం దాంతో అభద్రత వచ్చేస్తుంది మనం డేంజర్ని వది ఊహిస్తాం సపోజ్ నేను ఎక్కడో ఉండగా ఒంటరిగా ఉండగా హార్ట్ అటాక్ వచ్చిందేమో నాకు అనుకుంటాడు అని హార్ట్ అటాక్ వచ్చిందో మానిందో వేరే సంగతి నేను ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుందేమో నాకు అని వీడు ఎప్పుడైతే ఊహించేశాడో ఆ ఊహించిన క్షణంలో ఈ హార్ట్ అటాక్ అలాంటి పెట్టండి వీడు అభద్రతలోకి వెళ్ళిపోతాడు ఇకమ్స్ ఇన్సెక్యూర్ హార్ట్ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు భాగ్యవంతులు ఎందుకంటే అనాయాసేన మరణం అనేది వాళ్ళకే దక్కుతుంది వాళ్ళే పుణ్యాత్మడు అంతకంటే తేలికైన మరణం ఇంకొకటి ఉండదని అంటారు వీడు చేయాల్సిందల్లా ఆ భయాన్ని ఊహించకుండా ఉండగలగాలి వీడంటే హార్ట్ అనేది నేను కాదు నాది కాదు తెలుసుకుంటే పదే కాబట్టి భయాన్ని ఎప్పుడైతే ఊహించుకుంటాడో అప్పుడే అభద్రతలో పడిపోతాడు వాస్తవంలో నా స్వరూపము నా సత్ అఖండమైన సత్ అవినాశి సత్ అది నా స్వరూపము అని తెలుసుకున్నవాడు శాంతుడుగా ఉండిపోతాడు ఎవడైతే శాంతుడుగా ఉంటాడో వాడు కాలమునకు అతీతమైన ఆత్మతత్వమునందు నిలిచి ఉంటాడు కాబట్టి ఈ ధర్మాధర్మాది ఈ ఈ నిమిత్తం ఏదైతే అనిమిత్తం చత్యాం పరమాథపాం బుద్ధ ధర్మాధర్మాది నిమిత్తములకు అంటే హేతువులకు వాటి వల్ల లభించే ఫలములకు అతీతమైన సత్యమైన అంటే పరమాథమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుని హేతుం ధర్మాదికారణం దేవాదిోని ప్రాప్తే పృథక్ అను అనాత్మువన్న అనుపాతాన చాలా క్లియర్గా రాస్తారు భాష్యంటేమిటి ధర్మమును స్వర్గలోకంలో పుట్టుట కొరకై నేను ఈ ధర్మమును చేయించున్నాను అనేది ఉండదు అనుపాదాన స్వీకరించడు ధర్మాన్ని స్వీకరించడు ధర్మాన్ని ఇందుకోసం చేయడు ధర్మాన్ని చేస్తాడు కానీ ధర్మాన్ని ఎందుకోసం చేయడు మీకు నేను ఆ దృష్టాంతం చెప్పాను మహాత్మా గాంధీ గారికి అనారోగ్యం వచ్చినప్పుడు గత వయసులో ఇంకే కొద్ది రోజుల్లో పోతారనగా ఆయన చాలా అనారోగ్యంగా ఉంటే అప్పుడు బృందావనం నుంచో మహాత్ములు ఆయనకు ఉత్తరం వేశారు మీరు మిమ్మల్ని చూశాను మీరు ఎంతో జీవించడం కష్టం అలా ఉండేవారు పాపం పూర్వం ఇప్పుడు మృత్యువు మాట ఎత్తడానికి భయం మృత్యు మాట హల్పండి ప్రసంగమే తీసుకురాకూడదు ఏదో మనం అసలు మృత్యువు మనకేం సంబంధం లేదనంటే సో కాబట్టి మీరు మహాత్మాజీ మీరు చక్కగా రామనామాన్ని బాగా జపం చేసుకోండి తద్వారా మీరు మృత్యువుకి మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు మీరు మరణించబోతున్నారు కాబట్టి ఉన్న సమయాన్ని రామనామాన్ని చేసుకోవడానికి వాళ్ళండి ఒక మహాత్ముడు రాశాడు ఆ రాసిన ఆయన పేరు హనుమాన్ ప్రసాద్ కొద్దా అని ఆయన రాస్తే దానికి మహాత్మా గాంధీ రిప్లై ఏమన్నా సంటే రామనామం అంటే నాకు చాలా ప్రీతి నాకు ప్రాణముతో సమానము నేను రామనామాన్ని చేసుకుంటాను కానీ మరణానికి భయపడి మాత్రం కాదు అని ఆయన కాబట్టి ధర్మాన్ని చేస్తాడు కానీ దేవాది యోని ప్రాప్తనే అనుపాదదాన దేవలోకానికి పోతాను అక్కడ దేవతన దగ్గర భోగాలను అనుభవిస్తాను అక్కడ రంభా వర్మశి వాళ్ళతో డ్యాన్స్ చేస్తాను అందుకోసం అని చెప్పేసి నేను ఈ పూర్వపుష్కర స్నానం చేసుకున్నాను గంగా స్నానం చేసుకున్నాను అని కనుక వీడు అది సంసారంలో బంధిస్తుంది తప్ప అది తత్వాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ ధర్మాన్ని ఆ విధంగా స్వీకరించం ధర్మా ధర్మాన్ని అందుకోసం స్వీకరించం కాబట్టి అంటే అర్థం ధర్మాధర్మములు పుణ్యపాపములు సుఖ దుఃఖములు అనే ద్వంద్వాలకి అతీతుడుగా ఉంటాడు ఎందుకంటే పృథక్ అనాత్ము అని ఇది బైతంలో పడిపోతాడు కదా ధర్మము బయట ఉంటుంది పుణ్యము దాని నుంచి వస్తుంది మనకి మన దగ్గర ప్రస్తుతం పుణ్యం అది బయట నుంచి వస్తుంది ఆ కారణంగా మనకి బయటి నుంచి సుఖం వస్తుంది అంతా భేదబుద్ధే అలాగా ఈ జ్ఞానం యొక్క ప్రవృత్తి ఉండదు చాహ్యేషణ సన్ సో బాహ్యములైన ఏషణలను విడిచిపెట్టేస్తారు ఏషణ అంటే కామన అయితే కామన అన్నది మోర్ జనరల్ డిజైర్ యణ అన్నది పర్టికులర్గా చెప్పినటువంటి డిజైర్ ఈ డిజైర్స్ అన్నిటినీ మూడింటి కింద వాటిని క్లాసిఫై చేశారు విత్తషణ ఉత్తరైషణ లోకైషణ విత్తషణ అంటే మూడింటికి మూడు కలిపి గృహస్థు యొక్క జీవితాన్ని అంటే సంసారి యొక్క జీవితాన్ని చక్కగా నిరూపిస్తాయి ఫిక్స్ చేస్తాయి దిస్ ఈజ్ వాట్ ఏ సంసారీ ఈజ్ మీరు మీరు అప్లై చేస్తే మీకే చాలా బాగా అనలైజ్ చేశారని తెలుస్తూ ఉంటుంది ఒకటి విత్తయూషణ అంటే మనం డబ్బు పోగొట్టుకోవాలి భోగాలను అనుభవించడం కోసం అనే సంసారం మీరు అలాగే ఉంటాడు అయితే ఆ విత్తంలో స్వర్గాన్ని పొందటానికి పుణ్యం కూడా దాంట్లో చేరిపోతుంది విత్త విత్తషణ అంటే పుణ్యాన్ని సంపాదించడం కోసం చేసే కర్మను కూడా విత్తంలో పరేస్తారు అది కూడా విత్తమే స్వర్గలోకానికి పనుకొచ్చే విత్తం అది విత్తషణ పుత్రీషణ అంటే ఇక్కడ పోగేసినటువంటి ఈ సంపద ఏదైతే ఉందో ఈ సంపదని ఊళ్ళో వాళ్ళకి వెళ్ళిపోకూడదు అది నా సంతానానికే వెళ్ళాలి ఉందా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సాధువుల్లో కూడా ఉంది నేను కట్టిన ఈ ఆశ్రమాలు సమాజానికి వెళ్ళిపోకూడదు అది నేను నా శిష్యుడికే వెళ్ళాలి నా శిష్యుల్లో కూడా శిష్యులు డజన్ మంది ఉంటారు దాంట్లో నాకు నచ్చిన శిష్యుడికే వెళ్ళాలి అందుకోసం శిష్యులు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటారు కూడా వెరీ ప్రాబ్లమాటిక్స్ ఒకతన్ని నేను అడుగు మంచి నిష్ట కలవాడు ఆత్మనిష్ట కలవాడు సన్యాసి మంచి నిష్టంగా శాస్త్రాన్ని ఎప్పుడు అధ్యయనం చేసుకోవటమో నిష్టగా ఉండటమో అలా ఉండేవాడు ఆయనకి దీక్షించినటువంటి మహాత్ములు దేహత్యాగం చేశారు ఆ వార్త వచ్చినప్పుడు ఆయన వెళ్ళలేదు వెంటనే ఇంకా ఇక్కడే ఉన్నారు వారు స్వర్గస్థులైనారని విన్నాం కదా మీరు అనే ప్రసంగం వచ్చింది నేను అలా ఏమి ప్రశ్నించను ఆ ప్రసంగం వచ్చింది ప్రసంగం వస్తే ఆయన చెప్పారు నేను ముందు అసలు వెళ్దామని అనుకున్నానంటే కాబే కొంచెం దస్ట్ తగ్గిన తర్వాత వెళ్తే మంచిది ఎందుకంటే అక్కడ ఆయనపోయిన వెంటనే నెక్స్ట్ ఎవరు అనే కోర్త అలా ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళినట్లయితే ఆ అలర్ లో నేను కూడా భాగమయి నేను అందుకు కోసం వచ్చేనని అక్కడ వాళ్ళు దొంగపడే అవకాశం ఉంటుంది అండ్ some of the people may support my candidates also so to avoid all this nuisance then i wait for 3 days or 5 days అండ్ దెన్ సీ దట్ ఆల్ ది డస్ట్ ఇస్ సెట్ అయి ఆ నెక్స్ట్ డే వాళ్ళన్నది కూడా వాళ్ళు సెటిల్మెంట్కి వచ్చేసిన తర్వాత అప్పుడు నేను వెళ్తాను అని చెప్పాడు దీన్నే ఆ యేషణ ఉత్తరేషణ సో సాధువులేలా ఉన్నప్పుడు గృహస్థుల గురించి వేరే చెప్తున్నాం కదా ఉత్తరేషణ అంటే వీడు సంపాదించిన ప్రపృత్తి అంతా మళ్ళీ తన సంతానానికే వెళ్ళాలి ఉత్తరేషణ ఇదొక యాషణ ముందు ప్రోపర్టీ పోగేయడం తర్వాత అది తన వాళ్ళకే వెళ్ళాలి అని అదొక ఏషణ మరి విభాగం వచ్చేసింది కదా ద్వైత బుద్ధులు పడిపోయాడు కదా తర్వాత లోకైషణ అక్కడ ఏషణ అండి మీద ఏమిటో తెలిసే టాపిక్ తర్వాత కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలిసే ఉంటుంది లోకైషణ లోకేషణ ద్విధం ఈ లోకంలో నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి దాన్ని లోకేషణ అంటారు నేను అనుకునేవాడిని లోకేషన్ అంటే స్వర్గలోకమనే అనుకునేవాడిని అంటే ఈ విత్తషణలో ఉండలేవయ్యా స్వర్గలోకం అస్తమానం అది కూడా లోకాలే పదవుంది కాబట్టి పెట్టుకోవచ్చు కానీ మోర్ ఇంపార్టెంట్లీ లోకేషన్ అంటే ఈ లోకంలో నాకు పేరు ప్రఖ్యాతులు ఉండాలి నా పేరు పది చోట్ల తాకాలి నా శిష్యు లోకం ఉండాలి దీన్ని లోకేషన్ అంట ఈ లోకేషన్ గృహస్థుల కంటే సన్యాసుల్లో ఎక్కువగా కనపడుతుంది లోకేషన్ లోకాన్ని మెప్పించే ప్రయత్నం చేయడం కూడా లోకేషణ ఇదంతా కూడా వివేక చూడమనిలో ఉంది వివేక చూడమనికి చంద్రశేఖర భారతి ఆయన కామకోటి కామకోటి కాదు శృంగేరి పెద్ద స్వామి ఒక ఆయన చక్కటి సంస్కృత వ్యాఖ్యానం ఒక నేను ఆ వ్యాఖ్యానం చదివాను దాంట్లో ఈ వివరాలన్నీ ఆయన ఇచ్చాను కాబట్టి ఈ యేషణలో సర్వము త్యాగం చేసే అంశం కామశోకాదివర్జిత సో కామనలు ఎప్పుడైతే పెట్టుకుంటామో దాని నుంచి శోకము వస్తూనే ఉంటుంది సో అలన్నిటినీ కూడా విడిచిపెట్టేయాల్సింది శోకము భయము చూడండి కామన దేనికోసం కోరికలు దేనికోసం జగత్తులో ఉండే వస్తువుల కోసం జగత్తులో ఉండే వస్తువులను మీరు ఏవైతే అంటున్నారో అది ఆత్మ ఆ చేతన కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ కంటే భిన్నంగా ఏమి కాన్షియస్నెస్లో ప్రకాశిస్తూనే ఉంటాయి మీరు జగత్తు అని పేరు దేనికైతే జగత్తు అనగానేమి మన కాన్షియస్నెస్లో మన చేతనలో ప్రకాశించేటువంటి వస్తువుల సమూహానికే జగత్తు అని పేరు కాబట్టి వా వాస్తవంలో ఈ సమూహము కాన్షియస్నెస్లో ఇమేజెస్ రూపంగా ప్రకాశించేటువంటి వస్తు సముదాయ రూపమైన జగత్తు అది సత్యం కాదు ఏది సత్యము అంటే ఆ చైతన్యం ఆ హృదయమునందరూ ఏ ఆత్మ చైతన్యము అక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది జాగ్రత్త చేతన అనేది అదిగో ఆత్మ చైతన్యమే సత్యము ఈ బాహ్య వస్తువులు బాహ్యంగా భాషిస్తాయి బాహ్యమునందరేం లేవు చేతనలో భాగంగా అంతర్గతంగానే ఉంటాయి సో ఈ బాహ్య వస్తువులు వీటి రెండు కామనా ఎంత కూడా ఇంత కూడా వెనుక పరుగులు ఎక్కువయే సత్యాని పట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ నిత్య వెనుక పరుగుతు తీయటం వ్యర్థం ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తారో కామశోకాది భయవర్జిత కామములు శోకములు భయములు ఇవన్నీ కామశోక భయ ఆదివర్జిత ఈ రకమైనటువంటి ఇమోషన్స్ అన్నీ కూడా జారిపోతాయి అప్పుడు మనస్సు ఎలా ఉంటుందంటే చాలా శాంతంగా ఉంటుంది అట్టర్ సైలెన్స్ ఒక నిశ్శబ్దము మనస్సులో రాజ్యం ఎరుతూ ఉంటుంది ఆ నిశ్శబ్దంలో మీరు ప్రవేశించినప్పుడు నేను ఫలానా వ్యక్తిని అనే పరిచ్ఛిన్న భావం కూడా విలీనమైపోతుంది ఆ నిశ మనస్సు కామాలతోటి శోకాలతో శోకాలతోటి ఉన్నప్పుడు నేను అహంకారం చాలా బలంగా ప్రకాశ బాగా బలంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు మనస్సు యొక్క నిశ్శబ్ద సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతారో అప్పుడు అక్కడ ఈ నేను సాధకులను నేను గృహస్థుడను నేను ఇది నేనది అనేటువంటి ఆ పరిచ్ఛిన్నమైన అహంకారం కూడా ఉండదు అది కూడా విలీనమైపోతుంది ఆ ఇన్నర్ సైలెన్స్ ఏదైతే కలదో అంటే దాన్ని ఎలా చెప్తారు మీరు ఎలా చెప్తారంటే నిమిత్త అనిమిత్తము హేతుఫల రూపమైన కాలము కాలములో ప్రవహిస్తూ ఉండేటువంటి హేతుఫల రూపమైన ద్వంద్వాలను విడిచిపెట్టుట అకామము అభయము అంతా నెగిటివ్గానే దాన్ని మీరు చెప్పగలుగుతారు దాన్ని పాజిటివ్గా వర్ణించడానికి అవకాశం ఏమీ ఉండదు ఇంకేతను వర్డ్స్ తోటి పాజిటివ్ సెన్స్లో దాన్ని మీరు డిస్క్రైబ్ చేయలేరు అలాగే మనస్సుతో ఈ సంకల్పాలని పెట్టుకుని మనస్సులో ఉండే మరొక సంకల్పంగా దానిని మీరు భావన కూడా చేయలేరు కాబట్టి శబ్దము సంకల్పము ఈ కూడా త్యాగం చేసేసి మీరు అక్కడ ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు అదే దేవుడు అంటే ఆ ఇన్నర్యాలిటీ ఆ సైలెన్స్ మీరు సైలెంట్గా ఉండిపోయినప్పుడు మీకు అనుభవానికి వచ్చేటువంటి ఆ శుద్ధ చైతన్యం ఏదైతే కదో సైలెంట్ బీయింగ్ అదే దేవుడు అంటే మీరు ముందు ఈ విషయాన్ని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి అదే దేవుడు నాకు ఫోన్ వచ్చింది స్వామిజీ మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి ముందు పదిహేను నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెడతాం మేము ఇక్కడ వ్యవస్థ చేసేసాం పదిహేను నిమిషాలు మీరు వెంకటేశ్వర స్వామి ముందు కూర్చోవచ్చు అంటే ఎక్కడ ఆ మూల విగ్రహం దగ్గర అక్కడ కూర్చోవచ్చు దీనికి మీకు ప్రత్యేక వ్యవస్థ మేము చేసేసాం మీరు చేయాల్సిందల్లా రైలు ఎక్కుతారా విమానం ఎక్కుతారా మీరు చూసుకుని వచ్చేసేయండి విమానం ఎక్కకపోవచ్చు తిరుపతికి ఏముంది ఓ టూర్త్ ఫ్లోర్ టికెట్ కొనుక్కుంటే విమానం ఎక్కువ వెళ్ళొచ్చు మీరు వచ్చే పైకి వచ్చేసేయండి మీకు మీరు వచ్చే పైకి వచ్చేసి వాళ్ళ నా ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తే మిగతా అంతా సెటిల్ అయిపోతుంది అని నాకేమో మెసేజ్ ఇచ్చింది అంటే థ్యాంక్ నేను అది ఫ్యూస్లీ థ్యాంక్డ్ థ్యాంక్ అని చెప్తారు వాళ్ళు ఇప్పుడు ఈ పాఠాలన్నీ మానేసి తిరుపతి వెళ్ళి ఓపిక నాకు లేదు ఒకటి ముందు నెంబర్ వన్ నెంబర్ టూ నా ఉత్సాహం ఏమిటంటే తిరుపతి గుళ్ళో బయట గుళ్ళో కూర్చుని పదిహేను నిమిషాలు కూర్చొని అలా చూస్తూ ఉండడం కంటే కళ్ళు మూసుకుని పదిహేను నిమిషాలు ఆత్మనిష్ఠుడే ఉండుట అది రియల్ గాడ్ అని యొక్క దృఢమైన నమ్మిక కాబట్టి దా ఇన్నర్ సైలెన్స్ ఈజ్ ది గాడ్ నా నిశ్శబ్దమే బ్రహ్మ కాబట్టి దట్ ఈజ్ ది గాడ్ దానికే మీరు బ్రహ్మని పేరు పెట్టండి ఆత్మని పేరు పెట్టండి దేవుడిని పేరు పెట్టండి మీరు ఏ పేరు పెట్టినా అది మనస్సు పెట్టుకున్న పేరే వాస్తవానికి ఆత్మ చైతన్యానికి ఆత్మ అనే పేరు కూడా మనస్సు పెట్టిన పేరే అది దాని ఎందు ఏ పేరు అన్వయించడు అది నామము నామరహితం నామమున గతయుతమైనది దాన్ని మీరు కర్మ ద్వారా కొండలేదు కర్మ చేస్తే స్వర్గానికి వెళ్ళగలుగుతారు లేకపోతే ప్రయాణం చేస్తే తిరుపతి గుళ్ళోకి వాటిని ఎవడం కొట్టుకుంటే తిరుపతి గుళ్ళో దేవుణ ముందు దాకా వెళ్ళి అక్కడికి గుట్లో కలుగుతారు ఇదంతా కర్మమే ఉంటుంది కదా అంత పని మీరు చేయగలుగుతారు కానీ మీరు ఆ ఇన్నర్యాలిటీ దగ్గరికి ఆత్మస్వరూపంలోకి కర్మ ద్వారా మీరు చేరుకోలేరు మీరు అక్కడ చేరినప్పుడు అన్ని ద్వంద్వములు జారిపోతాయి హేతుఫలాద్వంద్వం అనిమిత్తాం ఆ హేతుఫలాద్వంద్వం ధర్మాధర్మ అనే ద్వంద్వము పుణ్యపాపములు అనే ద్వంద్వము సుఖ దుఃఖములనే ద్వంద్వము ఈ ద్వంద్వములన్నీ కూడా జారిపోతాయి ఆ ఇన్నర్ సైలెన్స్ దాని ముందు భేదము మత్సుకైనా కానరాదు అది దాంట్లో డివిజన్ భేదం అనేది ఆ అనుభవంలో భాగమే కాదు ఎందుకంటే మీరు జగత్తు అంటే ఈ జగదనుభవము భేదముల పుట్ట భేదం భేదపూర్వకంగా ఉంటుంది జగత్తు యొక్క అనుభవం కానీ ఆ ఆత్మానుభవము దాని భేదమునకు సుపదాము తావు తావు లేదు ఆత్మస్వరూపాన్ని తెలియట ఎట్లు అంటే ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండుటే ఆత్మస్వరూపమును తెలియట ఇంకా అంతకంటే వేరే దాన్ని తెలిసేటువంటి ఉపాయం లేదు మనస్సుతో దాన్ని మనం చేరుకోలేము కాబట్టి దాన్ని చూడడానికి కన్ను వినడానికి చెవి అక్కర్లా అది స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యం దానిని తెలుసుకుందుకు అనుమానము ఇత్యాది మానసిక ప్రమాణాలతో కూడా సంబంధం లేదు అది ఆ స్వరూపము ఆ స్వరూపాన్ని ఈ శ్లోకంలో అనిమిత్తము అకామము అభయము అశోకము వేతశోకం అశోకము అనే అనే పదాలతో వర్ణించారు వర్ణించి ఆ గోల్ ఏదైతే ఉన్నదో దానికి పదం అని పేరు పెట్టారు పదం ఆ పొందబడేటువంటి లక్ష్యము సో బాహ్య యేషణలన్నింటినీ విడిచిపెట్టి కామము శోకము మొదలైనవన్నీ విదిలిపెట్టి తర్వాత తర్వాత అందాము అవిద్యారహితం అభయం పదమశ్ను అక్కడ అవిద్య కూడా ఉండదు మీరు మనస్సులో ఉన్నప్పుడు మనస్సుతో తాతాత్మ్యాన్ని చెందినప్పుడు నాకు అజ్ఞానం ఉన్నది నేను ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని ఎవరండి నిద్రపోయారనుకోండి నిద్రలో అనిపిస్తుందా నాకు అజ్ఞానం ఉంది నేను పోగొట్టుకోవాలని అనిపించదు ధ్యానం చేశారనుకోండి ధ్యానంలో కూడా మీరు ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నేనేమో ఆ అజ్ఞానంలో ఉన్న అజ్ఞానంలో ఉన్నాను అజ్ఞానం ఉంది అని అనిపించదు అజ్ఞానంలో ఉన్నానని అనిపించాలంటే మళ్ళీ మనస్సుతో తాతాత్మ్యాన్ని చెందాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఆత్మస్వరూపం నందు అజ్ఞానం అనేది కూడా ఉండదు అవిద్యారహితం అభయం పదము స్మృతే అది అభయ పదం అంటే భయం అనేది అక్కడ సుపలాభం లేదు దీంట్లో జన్మ రహస్యం ఇప్పుడు మీరు దేవుడి దేవాలయానికి దేవాలయం ఊరికే మా అటవర్శం అంటున్నాను మీ ఉన్నటువంటి దేవుడి మందిరం కావచ్చు ఏదో ఫోటో కావచ్చు దేవుడి ఫోటో ఈ దేవుడి ఫోటో చూడగానే మీరు దండం పెడతారు దండం పెడితే అక్కడ వట్ ఈజ్ ఇన్ దట్ ఈజ్ ఆపరేటింగ్ స్మృతి స్మృతి ఆపరేట్ చేసుకోండి అంటే మీ మనస్సులో ఇప్పటికే దేవుడు అంటే వైది దేవుడు ఈ రూపము అనే ఒక సంస్కారము నిక్షిప్తమై దాన్ని మీరు స్మరణకి తెచ్చుకుంటారు లేకపోతే ఆ ఫోటో చూసిన అది స్మరణకు వస్తుంది కాబట్టి మీరు ఆరాధించే దేవుడు స్మృతి రూపంగా ఉంటాడు అంటే అక్కడికి నేను గాలి తీసేసినట్టు అయిపోలేదండి పంచర్లు సైకిల్ చక్రంలో గాలిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోలేదు ఆల్రెడీ అదే సత్యం అనుకోకూడదు మరి అవసరం లేదంటే అవసరం ఉంది దేనికోసం అంతఃకరణ శుద్ధి కోసం మనసులోనే ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుందే తప్ప అదే సత్యం అనుకోకూడదు ఎందుకంటే ఆ ఆత్మతత్వము అది స్మృతి మీద ఆధారపడేది కాదు స్మృతి నుంచి ఆవిర్భవించే ఒకనొక సంకల్పంలో విషయమయ్యేది కాదు ఆత్మస్వరూపం అది చలనము లేనిది కానీ ఎందుకు చలనం ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీరు వాక్యంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారనుకోండి ఆ దేవుడు క్షణం ఉంటాడు మరో మరో పోతాడు మనస్సులో దేవుడు ఎంతసేపు ఉంటాడండి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మీ తిరుపతి అనుభవం ఒకటి గుర్తు చేసుకోండి తిరుపతి వెళ్ళారు వచ్చారు వెళ్ళి రావడానికి మూడు రోజులు పట్టింది ఈ మూడు రోజుల్లో దేవుడు స్థిరంగా ఎంతసేపు ఉన్నాడు మీ మనస్సులో ఎవరి సెకండ్స్ ఆరు మినిట్స్ నిజానికి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసినప్పుడు ఇంకా మనస్సు ఆత్మనిష్టరమై ఉంటుందేమో కానీ ఈ ప్రయాణం హడావిల్లో ఒక టెన్షన్ ఆర్టీసీ బస్సు పట్టుకోవాలనుకోండి తిరుపతి హైదరాబాద్ బస్సు పట్టుకోవాలి కొండ ఎక్కుతున్నాడు బస్సు ఏమో ఐదు గంటలకు ఉంది ఆ బస్సులో మొన్న పొద్దున్న వచ్చి స్నానం చేసి ఆఫీసుకు పోవాలి అక్కడ ఐదింటికి ఉంది బస్సు ఆర్టీసీ బస్సు ఐదింటికి ఉంది అది పట్టుకోవాలి దాని వీడు కొండ ఎక్కుతున్నాడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు నేను సమయాన్ని ఐదు గంటలకు చేరుకోగలుగుతాను చేరుకోలేను తేరా తీరా చేరుకున్నా బస్సులో సీట్లు ఉంటుందో తీరా సీటు ఉన్నా అది వెనక సీటు వస్తుందేమో ముందు సీటు రాదేమో అది టైంకి వెళ్తుందో వెళ్ళదో రేపు ఆఫీస్ మిస్ అయిపోతానేమో హాఫ్ డే లీవ్ పెట్టాలేమో ఒకవేళ కరెక్ట్గా వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీసులో నిద్ర వస్తే సమస్య అవుతుందేమో అని ఇవన్నీ ఆలోచించడంతో కూర్చుంటాడు వీడు దేవుణ్ణి దేవుణ్ణి చూశానని ఒకసారి అనుకుంటాడు స్మృతి లూ ఒకటి తింటాడు ఈ లడ్డూ తిన్న వల్ల ఏదో దేవుడు సంతోషిస్తాడని వీడమ్మ నువ్వు తింటే దేవుడు ఎలా సంతోషిస్తాడే నువ్వు లడ్డూ తినేసి ఆ లడ్డూను కూడా భోగాలన్నీ దాంట్లో ప్రవేశపెట్టి కిస్మిస్లు జాజికాయలు మరొకటి మరొకటి నెయ్యి ఇవన్నీ దాంట్లో ప్రవేశపెట్టి నీకు నచ్చినవన్నీ దాంట్లో ప్రవేశపెట్టి అది తినేసి పైగా కంప్లైంట్ ఈ మధ్యనేమో లడ్డూల్లోనేమో పటికి బిల్లం ఒకటి వేయడం దాంట్లో పోనీ ఇప్పుడు బల్లి పడింది బల్లి పడితే హైజీన్ కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవాలని అనాలి కానీ దేవుడికి అపచారం అయిపోయిందంటాడు వీడు ఏదో పెడతాడు దాన్ని ఇప్పుడు బలి పెడితే అపచారం ఏమైందండి దేవుడికి ఏ అపచారం అయింది దేవుణ్ణి పాయిజన్ చేసినట్ అయిందా ఏమైంది అసలు అపచారం ఏమిటంటే బలిపడ్డం అపచారం కాదు ఓవరాల్గా శ్రద్ధ లేకపోవడం హైజీన్ లేకపోవడం టెంపుల్ అంటే హైజీన్ ఉండదు దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ఇన్ టెంపుల్ నో హైజీన్ హైజీన్ లేకపోవడం తర్వాత టెంపుల్ నిర్వహించి వాళ్ళు ఒక ప్రేమానురాగాలు లేకపోవడం కేవలము ఒక తంతు నడిపించటం హడావిడి తప్ప ఒక ప్రేమానురాగాలు లేకపోవడం దిస్ ఈజ్ ది ప్రాబ్లం ఇది అపచారం అంతేగాని బలిపడ్డం తెరసే అపచారం కాదు ఏదో ఇలాగే ఉంటుంది కాబట్టి స్మృతి కల్పితమైనటువంటి దైవమని కాకుండా మన హృదయంలో చలనము లేకుండగా అంటే నిశ్చలంగా అచలంగా స్థిరంగా ఆద్యంతములు లేకుండగా ఎప్పుడు మీరు అక్కడ ఆత్మనిష్ఠులై ఉన్నా అది నిత్యవతనంగానే ఉంటుంది తప్ప ఫ్రెష్గానే ఉంటుంది తప్ప ఎప్పుడు చూసే దేవుడు అన్నట్టుగా ఉండనే ఉండదు కాబట్టి అటువంటి ఆత్మస్వరూపాన్ని మనం చేరుకోవాలి ఎలాగ చేరుకోవాలో తెలిసిన వెరీ సింపుల్ అకామం అభయం మీరు నిష్కామంగా అభయంగా ఎప్పుడైతే నిలిచి ఉంటారో ఆ నిష్కామ అభయ లక్షణమే మిమ్మల్ని ఆత్మస్వరూపంలోకి తీసుకుపోతుంది అభయం పదం అశ్ముకే ఆ పదము ఇప్పుడు మైండ్ అండ్ మ్యాటర్ అంటారు మైండ్ అండ్ మ్యాటర్ మ్యాటర్ అంటే బాహ్యం వందల జగత్ మైండ్ అంటే ఆ జగత్తును తెలుసుకునేటువంటి జ్ఞాత చిత్రం ఏమంటే దెర్ ఈజ్ నో మ్యాటర్ విథౌట్ మైండ్ యాజ్ మచ్ యాజ్ దెర్ ఈజ్ నో మైండ్ విథౌట్ మ్యాటర్ లక్షణాశూన్యముభయం మనం చూసాం లక్షణాశూన్యం ఉభయం అది పరస్పరము నిర్ధారించుకుంటాయి లక్షణాశూన్యం రెండింటి ఎందు వాస్తవికత లేదు మైండ్ అండ్ మ్యాటర్ ఈ మైండ్ అండ్ మ్యాటర్లో మీకు దేవుడు దొరకదండి ఎందుకంటే అది నిక్షారూపము మైండ్ అండ్ మ్యాటర్లో మీకు దేవుడు దొరకడం ఎందుకంటే మైండ్ అండ్ మ్యాటర్ అనేవి వాటిని తిరస్కరిస్తే దొరుకుతాడు అంటే అవే పట్టుకుంటే దొరకడం మైండ్ అసెటిక్స్ మూమెంట్ దాంట్లో ఒక సంకల్పంలో దేవుడు విషయం అవుతాడు నో మ్యాటర్ అంటే మెటీరియల్ వరల్డ్ ఉంటుంది దాంట్లో దేవుడు వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ కింద ఉంటాడు అని మీరు అనుకుంటే నో ఈ మైండ్ అండ్ మ్యాటర్ అనేది రెండు మిత్య ఆ రెండు ఏ ఆత్మ చైతన్యం ప్రకాశిస్తున్నాయో ఆ ఆత్మ చైతన్యమే దేవుడు నేను నిద్రలేస్తారు మైండ్ లేదు మ్యాటర్ లేదు ఈ లోపల తెలుగు తెలుగు వచ్చింది మీకు తెలుగు వచ్చిన మరుక్షణమే మైండ్ అండ్ మ్యాటర్ రెండు ఉండవు ఆ తర్వాత క్రమంగా మనస్సు యొక్క చలనం ఆరంభమవుతుంది మనస్సు చలనం ఆరంభమవుతోనే మ్యాటర్ మెటీరియల్ వరల్డ్ కూడా కనపడడం ప్రారంభిస్తుంది రెండూ కాబట్టి ఈ రెండూ కూడా ఆత్మచైతన్యము అనే దాంట్లో వచ్చినటువంటి చలనమే మూమెంట్ దే ఆర్ స్టేట్స్ ఆఫ్ ఆత్మా ఉంది కాబట్టి ఆత్మయే దైవము ఈ ఆత్మ మైండ్ అండ్ మ్యాటరు దే ఆరిజినేట్ ఇన్ ఏ వే దే ఆరిజినేట్ ఫ్రమ్ ది అవేర్నెస్ ఆత్మ చైతన్యం నుంచే ఆవిర్భవిస్తాయి మరి ఆత్మ చైతన్యం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుందంటే అది ఎక్కడి నుంచే ఆవిర్భవించదు అది దేనికి కార్యము కాదు ఇంకొకదానికి యథార్థమైన కారణము కూడా కాదు ఈ మైండ్ అండ్ మ్యాటర్ మైండ్ అండ్ మ్యాటర్ అంటే ఏమిటో తెలుసు అండి మ్యాటర్ ఈజ్ సంథింగ్ విచ్ పుట్స్ ఎ బ్రేక్ టు ది స్పేస్ స్పేస్ అంటే ఎక్స్టెన్సివ్నెస్ ఆ ఎక్స్టెన్సివ్నెస్కి బ్రేక్ పెట్టి మ్యాటర్ పేరు కావాలి మైండ్ అంటే ఏమిటో తెలుసిన ఒక టైము యొక్క టైమ్లో టైమును నిర్ధారించేదే మైండ్ ఇట్ ఈజ్ ఎ థాట్ అండ్ అనదర్ థాట్ దిస్ సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ defines the type. And so, matter includes the space. Mind in its movement includes the time. And uh, whereas, the reality is beyond mind and matter, beyond space and time, and it is the origin of mind and matter, origin of space and time. Adi-sanda-atma-tattva-anni till school samtundi. Taravata, mind and nyata, nyayamu lekum te nyata complete kaadu. జ్ఞాత లేకుండా జ్ఞేయము కంప్లీట్ కాదు పరస్పర సాపేక్షాలుగా ఉంటాయి సో పదము ఆత్మతత్వము అది నిరపేక్షము అది ఇంకొక దానిని అది అపేక్షించదు దేశమునకు కాలమునకు జ్ఞాతకు ధ్యేయమునకు అతీతముగా ఉండేటువంటి ఆ ద్వయ పదము అది ఏ మోక్షము అదే వైకుంఠం అంటే దట్ ఇన్నర్ సైలెన్స్ ఆఫ్ ది బీయింగ్ ఉన్నదే దానినే వైకుంఠము అన్నారు వైకుంఠము అంటే కుంఠ లేనిది విగత కుంఠ ఇస్మాత్ సహ వికుంఠ వికుంఠ ఏమో వైకుంఠ సో స్వార్థ స్వార్థంలో అప్రత్యయం వృద్ధొస్తుంది సో అంటే దేనియందు వినాశం లేదు ఇప్పుడు మైండ్ అండ్ మ్యాటర్ రెండు కూడా వినాశ స్వభావం కలిగి ఉంటాయి కానీ ఏ ఆత్మచైతన్యం ముందు చలనము వినాశము వికారము లేవో అది వైకుంఠం అంటే సో అది ఏ పదము అది ఏ విష్ణో పదం అని శంకరులు వర్ణించారు పరమపరిషత్ భాష్యంలో విష్ణువు యొక్క పదము అంటే ఇది ఆత్మయే వైకుంఠము దానిని ఈ సాధకుడు పొందును పునర్నజాయతే ఇత్య వాడు తిరిగి జన్మించడు